రాక్ష బ్రహ్మాత్రము కూడా వదిలించుకొనుడేమో ఈ వానరుడు అని కాష్టదుల కొయ్యలు చేత పిడికల చేత పొడుతు పెద్ద పెద్ద నారా మోహులు వచ్చి బంధించినారు ఎప్పుడైతే ఈ మోగులు తెచ్చి బిగించినారు బ్రహ్మాత్రం వదిలిపోయింది వంజ బంధనం పునర్వర్తింపులు రాక్షసులు అంతకటి మరసింబకై తను బంధించిందిగా ఆనని తన విముక్తున్నయే ఇతర జలుసుకును అరే ఈ రాక్షసులు చేసిన పని ఉన్నదే తప్పు పని చేసినారు ఆ అస్త్రం ఉన్నదే ఇప్పుడు వదిలివేసింది వీరు ఎప్పుడైతే మోకులు బిగించినారో ఆ అన్యము అన్యము మీద ఆధారపడేది కాదు కనుక అస్త్రమున్నదే వదిలివేసింది ఇతర ఇతర ఆశ్రములకు దేనికి కూడా అభేదించడానికి సాధ్యం కాదు ఈ బ్రహ్మాశ్రము గడువ దాంత శక్తి సంపన్నుండో ఆసురాసురులు కూడా ఈ అస్త్రమును తట్టుకుని లేరు కానీ ఇతను యజ్ఞ గొప్పతనం ఏమిటో ఈ అస్త్రమును కూడా లక్ష్యం లేకుండా పడుకుని ఉన్నాడు ब्रह्मा अंत इत गोपतन का बाहुबल का उत्साह ईज्यु जगत् गोचर కూడా వ్యర్థమైపోయింది ఈ బాబి శిరాక్షసుల కారణంగా పునః ప్రయోగమునకు పని కొనదు ఆ పని మరల ఇంకోసారి ప్రయోగించుదామా అంటే దివ్యాశ్రమం మరల రెండవసారి చేయకూడదు మును వదిలించుకున్న వారికి ఏము చేత బంధించగలను అని వానను తన యత్ర బంధ మోక్షం వెలుంగకున్నాడు కానీ ఈ బ్రహ్మాస్త్రము వదిలిన సంగతి మాత్రము ఆ ఈ వానకు తెలియలేదు డి ఉన్నాడు తీసుకుని పోదాము దీర్ఘ శృంగములైన ఏనుగురు కదా తాళ్లు గట్టి ఎలా తీసుకుపోదురు ఆ ప్రకారంగా ఈ మోకులు బిగించి తీసుకుని ఉన్నారు ఆ కోలాహల బహుళండి మంచి బాంధవ పరివార పెరుగుతుంద రావణులకు సమర్పించే ఆ కోలాహల బహుళంగా పోయి అనేక మంది మంత్రులతో బాంధవులతో పరివేషించి రావణునకు సమర్పించినాడు అప్పుడు మరున్న వాటి సమయము నందు హనుమాను ృత కిరీటము చేత నలరు రావణుని ఎలా ఉన్నాడు ముద్యముల చేత చొక్క చొట్టబడిన దివ్య కిరీటము గలవాడు బంగారు హారములు వక్షస్థలములుహనీయ పృథు దివ్యమయ్యే పొట్టు వస్త్రమును కట్టినటువంటి వాడు చేత అలంకరింపబడిన వాడు మధ్య సేవా సమర్థోత్తాంతుడైన వారి ఆ మధ్యము త్రాగుడ చేత ఎర్రనైనా తిరుగుడు పడిపోతున్న నేత్రములు గలవాడు అమరేంద్రవాద విషాణార్థ పరిణాఖ దేవేంద్రుతో యుద్ధం చేసే సమయమునందు ఐరావతము తన కొమ్మును ఆ రావణుని యొక్క వర్షస్థలమునందు దించింది దాని చేత ఆ వ్రణమైపోయిందట ఆ వ్రణము ప్రకాశిస్తూ ఉన్నది అనేక మంది రాచులు రెండు ప్రక్కలా ఉండి తీసుకుని వీచుతుండగయ్యా తను బుద్ధికయ్యమంత వినిశ్చయమునందునై మంత్రులంప ఆ మంత్రులు మహా సమృద్ధులైన మంత్రులు తమ రాజకార్యములన్నీ కూడా తెలుపుతుండగా డి కంక వ్యక్తపాడు ఆ సుఖ సారణులిద్దరులు ధరించి దోహారు చేయుండగా గుణదోషముల గణించుతున్న యజ్ఞలు విభీషణాదులు విభీషణాదులు ఇది దోషము ఇది గుణము అని గుణదోషములు చక్కగా విమర్శించి చెప్పుతుండగా रत्र रत्सव संस्कृत राजबुद्धुन यात्रि दिव्यमेन रत्न सिंहासर्वनंदुरी తన ఆప్తులంతా కూడా చూస్తూ పరివేషించి ఉండగంగి నిండు కొలువున్న వారి ఆ దేవే దేవతలతో కూడిన దేవేంద్రుడి మాదిరిగా కొలువు కూటమునందు కూర్చున్న వారిని ఆ మేధ సిగటం గునందు సునిశ్చితం వయ నా సజలంబకు జలతంగు మార్చిన అనంతర ప్రభావాసుతం వైని ఆత్సా సతనమంటూపని భాగం రావణ్ని చూచినాడు హనుమాగా మోహితు ఆ రావణ్ని ఎక్కితే జస్సు తూచి ఆశ్చర్యపడి ఆ రాక్షసులకేత పీజమాలు నయ్యను సరకు కొనక ఆ రాక్షసులు అనేక మంది పీడించుతున్న అప్పటికి వాటినేమి పరమ ఆ రావణుని యొక్క జీవియావచ్చు చూచి ఆశ్చర్యపడి తన మనస్సు నందు ఓహో రూప విధవంబు ఏమి ఇతని యొక్క భయంకరమైన ఇతని రూపము भुया बलमुए ओहा सत्मो बलुद्यू तेजोत्शा तेजस्पु ఉన్నతి స్థైర్ము గర్వముధాత్ ఎందు పరికింపంగా ఇతని దాక్షణ్యం గాని ఇతని జన్యోత్సాహంగాని ఎవరికి మూడు లోకముల ఎందు చూడమువా ఒక్కటి తక్కువగా కానీ ఇతని ఎందు ఒక్క గుణమున్నది అది తక్కువైపోయింది గల్గిన బల సూతన ప్రముఖ లేఖని ఖాయముని ఖాయమునైన నేలదాలిన బలశాలి వీడు ఆ గుణము ఒక్కటే ఉన్నట్లయితే ఏ ఇంద్రాది దేవతలతో కూడిన మూడు లోకములు పరిపాలించడానికి సమర్థుడు ఈ రావణుడు వీడలకు లేచి చదివించిన భూత సాత్రి నంబునిధి తరంగ మాలికల ముంపకు నోపటి యొక్క రేల్మిడిని వీడు లేచినారు అంటే ఏ ఈ యొక్క సము భూమిని యావత్ కూడా సముద్ర తరంగములచేత ముంచి వేయటానికి సమర్థుడు అని బహువంగుల మాధు తనయుడమిత సత్తుడైన తను జన్మయను ప్రభావము గనుకొని తన మధ్య వ్యస్వయము దోపతల నువ్ణి అంతా ఆశ్చర్యపడుచు ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు రాక్షశేస్తేవృతుండ తన మొంగళనున్న పింవాక్షుండ జరస్వేని నిరీక్షించి ఆ దురాత్ముడైన రావణుడు తన ముందర నిలబడి ఉన్న ఆ హనుమను వీక్షించి నేను కైలాసంబూయా చేత శత్రుండునైతే నచ్చే భగవంతుణ్ణైన శంకర కింకరుండకు సాక్షానందికేత్తండి కదా రూపతరుణ్ణై తండ్రించినోయ నేను కైలాసమును పెల్లగించినాను ఒకప్పుడు సమయము నుండు నా మీ తాలా కోపడి చిచ్చినాడు సుమా నందికేశ్వరుడు సాక్షాత్ శంకరకింకరుడైన నందికేశ్వరుడు అటు నందికేశ్వరుడే ఈ రూపంగా వచ్చినాడా ఏమనిన్య బలి బాణాసురుల బలిపుత్రుడు బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడు వచ్చినాడా ఈ రూపంతో అనిన్య ంచిహస్సుని చూచిలార్థవంత అర్థవంతమైన వాక్యంతో అతనితో ఏమంటాడు రావణుడు ఎవడ వీవు మత్తు పంపక వచ్చి లంకతచ్చేడు వీడు ఎవరు పంపించగా వచ్చినాడు నా పట్ట వత్తూ ఎందుకు నాశనం చేసినాడు రాకలంగాలనందరి నీ ఎందుకు చంపినాడు తరకు ఎందుకు యుద్ధం చేసినాడు రాక్షసు ఎందుకు చంపినాడు ఆ విషయమంతా అడగండయ్యా ఇతరిని రావున ప్రహస్తు హనుమంతునికి అభిముఖున్నయరియే అని చెప్పగా ప్రహస్తుడు పెద్ద మంత్రి గనుక ఆ హనుమకు ఎదురుగా నిలబడియేమంటాడు హనుమతు టుడా నీ వెవడవయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చినావు నిన్ను ఎవడు పంపించినాడు కిన్నరులకైన సరఫరం వెప్పుకొచ్చిది వీగి గరుడ గంధర్వాది దేవతలకు కూడా అసాధ్యంగా అదే నా పట్టణములోనికి రావటానికి అది నా పట్టణములో ఎలా ప్రవేశించినావు డు పంపు వచ్చిన వాడవో నిన్ను కుేరు పం పచ్చిదివాంగా ేవేంద్రుడు పంపించినాడంగా ఎంపె ఆ లేక వరుణుడు పంపించినాడంగా యముడు పంపెను యమధర్మరాజు పంపినాడా విజయాచి విష్ణుడు పంపగా వచ్చితో భయము దక్కి ఆ లేఖ మహావిష్ణువు పంపించగా నీవు కర తెలంగా జము కబటొచ్చి జేనే నీ బ్రతికి పూజ వెనుక విషయమంతా చక్క చక్కగా చెప్పవలసింది దాచకుండా చెప్పకపోయినట్లయితే నీవు మాత్రం బ్రతికి తిరిగిపోవు నిక్క వనాటుడవు కావు నీ విధము వెంతి తోచుతున్నదొక్కెంత మాకో ఆ యుధార్థంగా నీవు వానరుండవు కావో మాకు అలా తోచుతున్నది నీ విధమంతా చూస్తే ఆయన పవన నంద నుండు రావడున కభిముఖున్న ఎట్ల అంటే ప్రహస్తుని చూచి ఏమి చూరాలా ఇద్దరు रावण कनपड़ता मध्य रवण नीके अभिमुख चुनाव పచ్చక కాల పాలు పంపతో పంపించలేదు పంపగా వచ్చిన వాడగాను అలవైతే సమాన సమంత వీ దేవేంద్రుడితో అసమానమైన వైభవము కలిగిన నిన్ను నీపచ్చడము నీ విషయమంతా చూచి ని ఉద్దేశించేత వచ్చిన అనయాంశమును వాసి పుట్టిన వాడనంతయున వంశమునందు పుట్టిన నేను ఇంకొక వంశమునందు పుట్టిన గాను చీపు ఆ సందేహము అవసరము లేదు చేస్తున్నాను దానికి యుద్ధములకుసినేహ రక్షణ రాక్షసు ఎందుకు చంపినావని అంటావా నన్ను చంపించ దానికి పంపించినటువంటి రాక్షసులను నేను చంపకపోతే నన్ను చంపిపోరటయ్యా నా దేహ రక్షణార్థమై నీవు పంపించిన వారినందరినీ సంహరించినా నువ్వా అలాత్మబంధనబడినంటుడోన మీరే కాదు సురగరుడ గంధర్వాదులైన నన్ను ఆశ్రముల చేత బంధింప చేయజాలలేరు పద్మయో నిలవరొట్టుగా బ్రహ్మదేవుడలా వరమిచ్చి ఉన్నారయ్యా నాకు ఇటుగంటి నీకు నాకల తెరగెళ్ళ చెప్పుడు కుమారుడు బ్రహ్మాశ్రములకు బుద్ధుడనై వచ్చిన వాడును గాను నిన్ను చూచి నీతో కొంత విషయము చర్చించి మాట్లాడవలని నేను ఉద్దేశించేత ఈ అశ్రములకు బంధు బుద్ధుడనైన వాని మాదిరిగా ఉండి వచ్చిన గాని నన్ను ఇప్పుడు బంధించలేదు రక్త రుచిడైన రామాని నేత సార్వభౌముల యొక్క కిరీటముల చేతనూత్ర మర్యాద చెందుతున్న రామవి భూమి మునుగు నేను దాసుడనయ్యా అంతే ఒక రాజకార్యములు తీర్పనీ కదే ఆమకార్యములు తీర్చటానికై నీ దగ్గరకు వచ్చినాను నేను వచనెము వినందుకు నీకు నిశాచదోత్తమారి నేను నీకు ఒక మాట చెప్పవల నేను తలంచి మాట చక్కగా వినవయ్యా రమణ రావణ కేశరుడైనగ్రీవుడు నీ దుతి చెప్పి నీకు సహోదరుడు సుమారా సుగ్రీవుడు మీరిద్దరూ బ్రహ్మౌషములందు పుట్టిన వారు నీకు సహోదరుడు సర్వకీశ కులములకు ప్రభువు అంటే సుగ్రీవుడు నీకు ఒక మాట చెప్పమనగా చెప్పటానికి వచ్చినాను భాతృవాచకం నీవు వినంగా సహోదరుని వాక్యంగా నగమినట్టయితే సుఖపడతావు నీవు లేకపోతే నాశనం అయిపోతావు గనుక చెప్పే బాటలు చక్కగా వినరావడా దశరథు నరణి నొప్పో దేవేంద్రులతో సమానుడు మహాబల సంపన్నుడును ఈ దేశమును పరిపాలించుతున్నవాడును దశరథుడనే ఒక మహారాజు ఉన్నాడు సుమా ేఖరుడిగ్రసుతుండు జగద్ధితుండు తేజోనిధి రామభక్తుడన శోభులు ఆ దశరథ చక్రవర్తికి పెద్ద కుమారుడు తేజోనిధి మహాపురుషుడు రాముడు అనే పేరు చేత నాడుతున్నాయుక్తుడైములు ధరించట గానకు వచ్చే ధర్మపథ కౌశలం ఏర్పడి తండ్రి బొంపుల తండ్రి ఆజ్ఞేత తమ్ముడైన లక్ష్మణి సోభారి అయిన కూడి అరణ్యానికి మునివేశ ము ధరించి వచ్చినాడు జనస్థానమున నివసించి ఉండయం మహాత్ముని భార్య సీతయా సీత సత్వ జాత జనస్థానమునందు సీతా సబేతుడై పంచశాల ఉండగా జగదీశ్వరిని సత్కుల జాతను జగన్మాన్యను ఆ సీతాదేవిని దొంగతనంగా పోయి దావుల్ సహాయం వెదకుతూ ఆమె కనపడక రాముడు తమ్మునితో కూడి ఆ రంజ వ్యాపత్తు కూడా వెదకుతూ వృషమోకంబులకు సుగ్రీవునితో సఖ్యము చేసి వచ్చి సుగ్రీవులతో స్నేహము నెరపి అతని పగతున్న గుాలి నచాలి నవలీ అన్నయున్ను శత్రువైనజ్యం యావత్తూ కూడా సుగ్రీవునికి ఇచ్చినాడు సమస్త వానర గణములకి వానరులకు అచనాతును చేసినాడు రాముడు ఎట్టివాడో అతని పరాక్రమం ఏమిటో నీకు కూడా కొంత తెలిసే ఉన్నదయ్యాన్సిన ఉపకారమును తలంచి సుగ్రీవుడు అనేక వేల మందిని వానరులందరినీ నాలుగు దిక్కులకు సీతా వృత్తాంతము పంపి యుత సంఖంల వారు పెరిగి విత్తలవిడి దశ దిశిందుతున్న వానరులు వేలు లక్షలు కోట్టు ఉన్నారు సుమాయ్యఖండరిస్తూ ఉన్నారు ఇప్పుడు వానర కదంబము రావు నేనొక వానరుడు అయ్యావు సమీర కౌరసు వైదేవున కుమారు సమ్మానివీయుడ నిరుకుమాన బలుండ హనుమక్షుడల్ నా మహాదేవిని చోడవలిని నీ అఖండ ప్రపంచము వెతకుతూ నీ లంకలో ప్రవేశించి ఇది ఆవత్తూ చూచి నీ అశోకవనము నందు ఒంటరిగా ఉన్నాను చూచినాను సమర్థమైన ధర్మములు తెలిసిన వాడవు నీవుల సంవత్సరములు తపస్సు చేసి తేజస్సును గలవాడవు పుణ్యులకు బ్రహ్మకులమున పుట్టినాడవు ఆ మహాపుణ్యులైనటువంటి దగ్గర బ్రహ్మ కులమునందు జరబట్టడం అనేది నీకు తగదు రాఖంలుగా రామనే భూనేతకు ఎగ్గు చేసిన తరువాత రాక్షసులు గాని దేవతలు గాని గరుడులు గాని గంధర్వులు గాని ఎవరైనా మాత్రం ఇక బ్రతకలేరు ఆ సీతా మహాదేవిని రామునకు ఇచ్చి ఒక శరణాగతి చేసి నీ పుత్రులతో నీ యొక్క భులతో సమస్తమైన బాంధువులతో సుఖంగా ఉండవయ్యా హాదేవిని చూచినాను నీ వనమంతా భగ్నం చేసినాను అనేక మంది రాక్షసులను సంహరించినాను ఇన్ని బరులన్నీ నేను ఒక చేసినాను ఇంకా రఘువయుడు నీ తల వాటి గురించి మైలిగొని పోయమాద మిగతా పని ఏమీ లేదు నీ పదితలు నరకటి ముందు శ్రీ దానహాదేవిని తీసుకుని ఆ రాబ చంద్రస్వామి వెళ్ళిపోవటమికి మిగిలి ఉన్నది సుమంగ పంచముఖా పన్నకి ఎంతు తలంపకి ఉ దేవిని విచ్చలించుకుని తెచ్చిది వా విధులంతకన్య దోవరీ వనంతరము వనంతరము నా శోకము నుండుతుండగంటి పావనశీలకి సీతామహాదేవిని తీసుకుని వచ్చి ఆ పండి అశోక వనము నుండు పెట్టినావు ఆమె దుఃఖిస్తూ ఉన్నది సుమా ఆమె దుఃఖమని అగ్రియే నీ లంక యావత్తూ కూడా నాశనము చేయు నువ్వు पूर्व ब्रह्मदेवन तपस्वे सुरास कित सा वरम दी ने अट्ठावेमो అరుణ సుతు కిన్న సురాలుగ్రీవుడు నాడే ఈ చెప్పినటువంటి సురాసులో ఒకడు గాడు వానరుడు నిన్నీటంపగా హరిన మహాబరుడిగా కొనంగల నిన్ను సంహరించడానికి నీ సైన్యముని లంక యావత్తు నాశనం చేయటానికి కులమునందు పుట్టినాడు సుమా సుగ్రీవుడు నీవు ఎన్ని విధములా ఆలోచించినప్పటికీ నీకు నీకు బ్రతుకనేది లేదు అతను గురించి పెట్టే నక్తి గడికి తదను గ్రహం మునబడి సంపదను నాయువును నైశ్వర్యమున కుహాలి అన్న సంపదల పోజనవుని నీకో అనేక వేల సంవత్సరములు బ్రహ్మను గుర్తి తపస్సు చేసి సంపాదించినావు ావు అటువంటి సుఖమంతా నాశనం చేపడం నీకు తగదు రాము నన్నేమింపగలవదు ఆ మనుష్య మాత్రుడైన రాముడు నన్నేమి చేస్తాడు అని మాత్రము నీవు తలంచవద్దు జనస్థాన రాముని యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలియదు నేను చెప్పు చందాలు వినవలసింది ఖరాతులను సంహరించడము పద్నాలుగు వేల రాక్షసులు మారగా అరధాములో చంపడము వారిని ఒక పాణిం చేత నరగటము ఇవన్నీ ఆలోచించి చూడవలసింది రాముని యొక్క పరాక్రమం కేవల మత్స్యకాంతయ్యని నృత్యము రూపము తోడు వచ్చి ఏ దేవిని మృత్యులెందుకుని తెచ్చి వాటిలము గోల్ప పుట్టిన కాలరాంగుమో మత్స్యకాంతయ్యని మనుష్య కాంతయ్యని నీవు మాయా పరివురాతికి వేషం చేత పోయి పంచముడి రోజే మహాదేవిని తీసుకుని వచ్చినావు అతి సీతామహాదేవి నిన్ను నీ కులము నీ లంకను నీ సభక్త సంపదను అన్నిటినీ నాశనం చేయటానికి కాలరాత్రి అని మాత్రం మనము నందు భావించవలసింది ఒక మహానుభావుడు రాముందు గోపాలు రాముడు బాణం వేయవలసిన అవసరము లేదు కోపముతో కన్నులు ఎద చేసి అంటే నీ లంక గోపురములు నీ వీధులు నీ రజ్జలు యావత్తు నాశనమైపోవును లగ్గ యావత్మైపోవును రామునగు దాసును చారుణను విశేషించు వానరు ననైన నావచనంబు సత్యం రాక్షస రాజేంద్రును మమ రామదా దాస దూత వనరస్ విశేషత త్యం రాక్షస రాజేంద్ర శృనుషో వచనమ్మ అన్న సత్యం ప్రమాణం చేసి చెబుతూ ఉన్నా శృనుచనమ్మ నా మాట ఏమిటి అంటే రామదాసాస దోతస్య వానరస్ విశేషత నేను రామదాసుణ్ణి దోతను వానరుణ్ణిని అన్న అయితే మూడెందుకు వానరుడు కనపడుతూనే ఉన్నాడు రామ దాసుడు అంటే సరిపోదు లేక దూత అంటే సరిపోదు ఇన్నెందుకు అంటే దీనిలో విశేషం ఉన్నదట ఏమిటి అంటే రామ దాసస్య అంటూ ఉన్నాడట రామునుకు రాముని యొక్క పరాక్రమము ఎంత ఉన్నదో అవి నాకు తెలుసును అని చెప్పడానికి దాసు అంటూ ఉన్నాడట దాసుని తెలియదు మరి ఇతరులు కదా తెలుసు దాసుడైన వారికి అత గురువు యొక్క గొప్పతనం ఎవరికి తెలుస్తుంది శిష్యునికి తెలుస్తుంది అలాగే దాసుని కనుక ఆ రాముని యొక్క పరాక్రమం ఏమిటో అవన్నీ నాకు తెలుస్తుందని చెప్పడానికై రామ దాసుని అంటూ తరువాత దూతను దూత అంటే దాసునికి చెప్పే లేదు దాసుడైన వాడు చెప్పవలసిన పని నేను దూతను రాముని యొక్క దూతను కనుక చెప్పవలసిన విధానం అంతా నీకు రామచంద్ర స్వామి వారు చెప్పమని చెప్పగా వచ్చినవా దూతను కనుక నీకు చెబుతూ చెప్పడానికి సమర్థత ఉన్నది నాకు చెప్పవలసిన విషయం ఉన్నది కనుక చెప్ చెబుతూ ఉన్నాను చెప్పడానికై దూతను అంటూ ఉన్నాడట వానరుణ్ణి అంటూ ఉన్నాడట నేను రాక్షసుకైతే నీ ఎందు పక్షపాతం ఉండేది లేదు మనుష్యుడనైతేనా రాముని ఎందు పక్షపాతం ఉండేది నా కొల పక్షపాతం ఉంటుందిగా రాక్షసు అయితే నీ ఎందు మనుషుల్ని అయితే రాము పక్షపాతం ఉండవచ్చు నేను అలా రెండు కులము లోపట్లా వానరుణ్ణి ఆ కులం కాదు ఈ కులం కాదు కొనకులాగే ఇద్దరు ఎందు పక్షపాతం లేదు నేను చెప్పేదంతా యథార్థము తెలుసుకోవలసింది అని చెప్పడానికై వానరుణ్ణి అంటూ ఉన్నాడట ప్రమాణం చేసి చెబుతూ ఉన్నాను రాముడా నా మాట విడు రాముని ఒక బాణం అన్నది ప్రయోగించవలిగాని ప్రయోగించిన తరువాత మూడు లోకములు భస్మీపట్లం చేసి మరల తిరిగి వచ్చి రాముని అంబులు బదులో జరబడు ృప్ముఖ నిల భూతం బులందు రామును నిగ్రహించుకు సమర్థుండుగాడు సురాసురంధర్వ కిందరఖరాదులయందు ఆ రాముని నిగ్రహాన్ని సాధరించడానికి ఎప్పుడూ సమర్థుడు లేడు అట్టి రాజసింహునకు ఎప్పకారం చేసటి వింక నెక్కడు మన అటువంటి రామునికి అపకారం చేసిన తరువాత నీవెలా ప్రసంగలవయ్యా రావణయ్య రామ బాణముల బాధింబడి నా వచ్చుండవైన నిన్ను త్రైలోక్యుత్వా బ్రహ్మాస్వయం భూశ్చతురా రుద్రేత్రి అంతకోవా ఇంద్రో మహేంద్ర స్వర నాయకోమధం ఏ రావణ నీవేమన్నా అనుకుంటూ ఉన్నావేమో బ్రహ్మదేవుని కూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశారని నవకోటి శివాలయములకు పూజ చేస్తూ ఉన్నారని అడ్డి బ్రహ్మరుద్రాలు వచ్చి నన్ను రచించగలరని ఏమన్నా తలంచుతున్నావేమో చతురానోవాతమైనటువంటి జగత్తులేవత్తు కూడా వృద్ధి పరిచేవాడు స్వయంభూ తనంతట తాను గుట్టిన వాడును చతురాన నాలుగు ముఖములు కలిగినటువంటి యొక్క బ్రహ్మదేవుడు వచ్చినప్పటికీ రుద్ర త్రినేత్రిపుర అంతకోవా రుద్రుడు భక్తుల యొక్క దుఃఖములు తావేవాడు మూడు నేత్రం కలిగినటువంటి వాడు త్రిపురాంతక మూడు పొరుములు హస్తీపడ్లం చేసినటువంటి సాంబవతి వచ్చినప్పటికీ ఇంద్రో మహేంద్ర స్వరణకోవా ఇంద్రుడు ఐశ్వర్యయుద్ధుడు స్వరణాలి కహ కోట్ల దేవతలకు అధిపతి మూడు లోకములకు ప్రభు చింతామణి భద్రపీఠం కలిగిన వాడు అరవై కోట్ల దివ్యావస్థలు అసలు నాయకుడు అటువంటి దేవేంద్రుడు వచ్చినప్పటికి రామచంద్ర స్వామి వారు నిన్ను చంపుతారని తీర్మానం చేసిన తరువాత మాత్రం నిన్ను రక్షంపలేరు చేయపోతాయి నీ అయితే ఒక్కొక్కరే వస్తే రక్షించలేరేమో ముగ్గురు వస్తే రక్షించరాని అంటాహనుభవతి ప్రయోగం చేస్తూ ఉన్నాడట ఋషి గణములతో బ్రహ్మదేవుడు వచ్చినప్పటికీ ప్రమథ గణములతో సాంభూర్తి వచ్చినప్పటికీ దేవతాగణంతో దేవేంద్రుడు కలిసి ముగ్గురు వచ్చినప్పటికీ ప్రసక్త యావ వారు నిన్న సమర్థంతో లేదు రచనతో చేతిని పదితలను తిరిగిపోతాయి ఏమి సందేహం లేదు పదివేల సంవత్సరములు తపస్సు చేసి ఆ పుణ్యము చేతు సంపాదింపబడినటువంటి భోగములు అప్పుడు యావత్తు కూడా ఈ లక్ష వేల సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నావు దానికి ఇప్పుడు నీవు అనుభవించవలసింది ఏమిటి అంటే అప్పుడు నుండి చేసినటువంటి యొక్క దూసుకోటమైనది